మాయయాపహృత జ్ఞానా ఆసురం భావమాశ్రి సో భగవద్గీతలో తత్వాన్ని బోధించే పరిపాటి ఒకటి ఉన్నది అదేమంటే ముందు నిషేధంగా చెప్పి తర్వాత అన్వయంగా చెప్పటం అంటే ముందు నెగిటివ్గా చెప్పి తర్వాత పాజిటివ్గా చెప్పటం ఇక్కడ వాక్యం ఏమిటంటే అంతకుముందు పద్నాలుగో శ్లోకంలో మనం చూసాము మామేవ ఏ ప్రపత్తి మాయా మేతాం తరంతితే నన్ను ఎవరైతే శరణాగతి చేస్తారో ప్రపత్తి అంటే శరణాగతి ఎవరైతే చేస్తారో వారు ఈ మాయా ఈ సంసారము అనే ఈ సంసార సముద్రాన్ని అతిక్రమించగలుగుతారు ఈ మాయ అంటే ఏమిటో చెప్పాను మీకు నేను మాయా అంటే అక్కడ ఏమీ ఉండదు బాగా దృఢంగా ఉన్నట్టు కనపడుతుంది దాని పేరు మాయా ఇప్పుడు సినిమా తెర మీద ఏదీ ఉండదు ఇది నేను మళ్ళీ మళ్ళీ కొత్త కథ చెప్తున్నట్టుగా చెప్తున్నాను చెప్తున్నాను కానీ ఇదంతా చెప్పాను నేను ఇప్పుడు మీరు సినిమాకి వెళ్తారు సినిమా తెర మీద అక్కడ ఆ నాయకుడు కానీ నాయిక కానీ ప్రతి నాయకుడు కానీ హాస్యనటుడు కానీ ఎవళ్ళు ఉండరు కానీ అందరూ ఉన్నట్టు కనపడతారు అందరితో తాగదు అక్కడ శృంగార రసం కరుణ రసం ఈ రసాలు ఏమి తెర మీద ఏముంటాయండి ఏ ఏ ఉండదు కానీ అవన్నీ ఉన్నట్టు కనపడతాయి తర్వాత ఎవేవో ఘటనలు జరుగుతున్నట్టుగా కనపడతాయి తెర మీద ఎవేవో ఘటనలు కొట్టేసుకుంటున్నట్టు ప్రేమించినట్టు ఎవేవో కనపడతాయి మంచి చెడు అన్నీ కూడా తెరమీద ఘటనలు మనకి కనపడుతూ ఉంటాయి వాస్తవంలో ఏమీ ఉండవు ఏమీ ఘటల్లవు ఏమీ ఉండవు కుచుబీ నహి హాయ్ కుచిబీ నహి హోటా హాయ్ కానీ అన్నీ ఉన్నట్టు అన్నీ జరుగుతున్నట్టు మనకు కనపడుతుంది ఇది ఎలా జరుగుతోంది ఇది అని మీరు విచారం చేయాలి ఆలోచన చేయాలి ఇంకే సినిమాకి వెళ్ళి వచ్చేసి పడుతున్నా కాదు ఇవన్నీ ఎలా కనపడ్డాయి అని విచారం చేస్తే మీకు దాంట్లో బోర్డు అంత ఫిజిక్స్ ఉంది ఎనీవే ఆ ఫిజిక్స్ యొక్క సారం ఒక్క మాటలో చెప్పాలంటే కన్ను మనస్సు కలిసి మన మీద ఒక ట్రిక్ ప్లే చేస్తాయి ఆ ట్రిక్ ప్లే చేసి అంటే మోసం చేస్తాయి అన్నమాట అంటే లేనివి ఉన్నట్టుగా కనపడితే మరి మోసమే కదా అది లేనివాటిని ఉన్నట్లుగా కనిపిస్పజేస్తే అది ఏమైనట్టు దాన్నే ట్రిక్ అంటారు ట్రిక్ మ్యాజిక్ ట్రిక్ ఫిజీషియన్ చేసే పనిని ఈ కన్ను మనస్సు కలిసి చేస్తాయి చేస్తే మనమేమో అవన్నీ అక్కడ ఉన్నాయి అని మనం భ్రమపడతాం దీన్ని మాయా అంటారు ఈ సంసారము మాయా అన్నీ ఉన్నట్టుగా కనపడతాయి వాస్తవంగా ఏమీ లేవు అంతా కూడా ఒక అపియరెన్స్ అంటే కనపడుటయే కానీ యథార్థము కాదు మరి యథార్థమేమిటి ఇప్పుడు ఈ కనపడేది యథార్థం కాకపోతే మరి యథార్థమేమిటి మీరు సినిమాకి వెళ్ళారనుకోండి కనపడేది యథార్థం కాదు మరి ఏమిటి యథార్థము అంటే ప్రకాశము అదే యథార్థం అలాగే ఈ కనపడే జగత్తు యథార్థం కాదు మరి యథార్థం ఏమిటి అంటే చూడండి ఈ కనపడే జగత్తు ఎప్పుడు కనపడుతుంది నిద్రలో కనపడుతుందా లేదు స్వప్నంలో కనపడుతుందా లేదు స్వప్నంలో ఇంకేదో జగత్తు కనపడుతోంది మరి ఎప్పుడు కనపడుతోంది మీకు తెలివి వచ్చినప్పుడు కనపడుతుంది ఇది ఎలాగంటే సినిమా ఎప్పుడు కనపడుతోంది ప్రాజెక్టర్ లైట్ స్విచ్ ఆన్ చేసినప్పుడు కనపడుతుంది అక్కడ స్విచ్ ఆఫ్ చేశారనుకోండి సినిమా కనపడుతుందా కనపడదు స్విచ్ ఆన్ చేస్తే కనపడుతుంది అంటే అర్థం ఏంటి ప్రాజెక్టర్లోంచి కాంతి ప్రకాశము బయటకు వస్తేనే కనపడుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా ఒక ప్రకాశము గలదు అది బాహ్య ప్రకాశం కాదు ఇది ఆంతరప్రకాశము ఈ ప్రకాశం తెలివి అనే ప్రకాశం ఈ బాహ్యప్రకాశం కూడా ఈ ప్రకాశంలోనే ప్రకాశిస్తుంది అటువంటి ప్రకాశము ఆంతర ప్రకాశము జ్యోతి అని అంటారు జ్యోతులకు జ్యోతి జ్యోతులన్నింటికీ జ్యోతి జ్యోతిషాం జ్యోతి ఆత్మజ్యోతి ఆత్మ చైతన్యం దాన్ని తెలివి అన్నారు తెలుగులో వేమన తన పద్యాలలో ఈ చైతన్యాన్ని ఏరూకా అనే పదంతో ఆయన వాడాడు తెలుగులో అలా అన్నారు ఏరూకా కాబట్టి ఈ తెలివి ఉన్నప్పుడు ఈ తెలివి వచ్చినప్పుడు ఈ జగత్తు వచ్చింది ఎలా అయితే ప్రాజెక్టర్ కాంతి వచ్చినప్పుడు సినిమా వచ్చినట్టుగా కాబట్టి జగత్తు యథార్థం కాదు ఆ జగత్తు ఏ తెలివిలో తెలుస్తూ ఉందో ఆ తెలివి అది ఏ సత్యము అది ఏ బ్రహ్మ అది ఏ నీవు ఈ సత్యాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ఈ సంసార సముద్రాన్ని దాటేస్తాడు ఆ సత్యాన్ని తెలుసుకునే ఉపాయం ఏమి అంటే ఈశ్వరుని శరణాగతి చేయుట ఎందుకని అలా ఎందుకు శరణాగతి చేయాలంటే ఈ మాయలో భాగమే దేహము ఇంద్రియములు మనస్సు ఇవన్నీ నేను అని అనుకునే అహంకారము ఇవన్నీ కూడా మాయలో భాగమే కాబట్టి ఈ మాయని తన దగ్గర నుండి ఈ మాయని అధిగమించే ఉపాయం ఏమిటంటే వీటన్నిటినీ ఈశ్వరునికి సమర్పించి వేయుట ఆ పని చేసినట్లయితే ఆ శరణాగతి చేసినట్లయితే మనం ఆ ఈశ్వరుని అనుగ్రహాన్ని పొంది అంతఃకరణము శుద్ధమై ఆత్మజ్ఞానాన్ని పొంది కృతార్థులము కాగలుగుతాము కాబట్టి శరణాగతి చెయ్యాలి ఇది క్రితం శ్లోకంలో చెప్పిన మాట మామే వయే ప్రపద్యంతే మాయామే తరంతితే ఇప్పుడు ఎవళ్ళు శరణాగతి చేసి కృతార్థులు కాగలుగుతారు చెప్తే దాన్ని అన్వయము పాజిటివ్ అంటారు ఎవళ్ళు శరణాగతి చేసే అర్హత లేదు ఎవళ్ళు కృతార్థులు కాలేరు చెప్పారనుకోండి దాన్ని ఏమంటారు నెగిటివ్ నకారాత్మకము లేక నిషేధ రూపము అని అంటారు పరీక్ష పాస్ అయ్యేది ఎవళ్ళు ఫెయిల్ అయ్యేది ఎవళ్ళు చెప్పినట్టుగా ఎలా చెప్పాలి పరీక్ష దగ్గర చెప్పాలి ఎవరైతే క్లాసులు అటెండ్ సరిగ్గా కారో కొట్టేస్తూ ఉంటారో ప్రతి ఏ రోజు హోంవర్క్ చేయరో వాళ్ళందరూ ఫెయిల్ అయిపోతారు రోజు క్లాసులు అటెండ్ అయితే హోంవర్క్ బాగా చేస్తూ ఎప్పటికప్పుడు చదువుకునే వాళ్ళు పాస్ అయిపోతారు అని చెప్పొచ్చు కదా చెప్పి విషయం ఒక్కటే కానీ నెగిటివ్గా చెప్పొచ్చు పాజిటివ్గా చెప్పొచ్చు రెండు రకాలుగాను చెప్పడం గీతలో అలా చెప్పడం పరిపాటి పైగా ముందు నెగిటివ్ చెప్పిన తర్వాత పాజిటివ్ చెప్పడం కూడా పరిపాటి తరచుగా అలా ఉంటుంది ఎక్కడైనా రివర్స్ కూడా ఉండొచ్చు ఇక్కడ ముందు నెగిటివ్ చెప్తున్నారు ఏమిటంటే ఈ శ్లోకాన్ని ప్రపత్తి ప్రతిబంధోపనిషత్ అని పేరు పెట్టారు ఈ శ్లోకానికి ఇది ఉపనిషత్ గీతలో ప్రతి శ్లోకము ఉపనిషత్తే గీతాసు ఉపనిషత్స అని ఉంటారు కదా కాబట్టి ఈ శ్లోకము కూడా ఉపనిషత్తే ఏం ఉపనిషత్తు దీనికి పేరు ఏమని పెట్టాలి అంటే ప్రపత్తికి అంటే శరణాగతికి ఆటంకములు ఏమిటో చెప్తుంది ఈ శ్లోకం అందుకోసం దీన్ని ప్రపత్తి ప్రతిబంధ ఉపనిషత్ అని అనొచ్చు అని మనమే పేరు పెట్టుకోవడం సో దీనికి అవతారిక ఉన్నది ఓసారి అందం అవతారికని ఎది లాం ప్రపన్నా మాయా తరంతి తస్మాత్ మే సర్వే నపద్యు ఇప్పుడు త్వం ప్రపన్నా మాయా మేతాం తరంతి శ్రీకృష్ణుడు చెప్పిన దాన్ని బట్టి మనం ఏమనొచ్చు ఏమయ్యా కృష్ణ నిన్ను శరణాగతి చేసిన వారు ఈ మాయను తరిస్తారు ఆయన చెప్పినప్పుడు మాం ప్రపన్నా అంటాడు మాం ప్రపన్నా మనం అన్నప్పుడు ఏమనాలి త్వాం ప్రపన్నా హే కృష్ణ నిన్ను శరణాగతి చేసేస్తే ఈ సంసార సముద్రాన్ని తరించేస్తారు కదా సమస్య ఉంది ఇంకా దుఃఖమే ఉండదు ఆనంద ఆనందంలోనే ఉండిపోవచ్చు మరైతే కస్మాత్ త్వమేవ సర్వే అందరూ నిన్ను ఎందుకు శరణాగతి చేయటం మామూలుగా ఇది అడుగుతూ ఉంటారు ఏమంటే నేను సంస్కృతం చదువుకోండి సంస్కృతం చాలా మంచిది మీ మనస్సుకి మంచి వికాసాన్ని ఇస్తుంది అది ఏదో చెప్పారనుకోండి నేను ఇలా చెప్తూ చెప్తే కొంతమంది అడుగుతారు నా దగ్గరకు వచ్చి మరి అందరూ ఎందుకు చదువుకోవట్లేదు సంస్కృతం మీరు సంస్కృతం చాలా గొప్పదని చెప్తున్నారు కదా మరి మీ ఊళ్ళో ఎంతమంది చదువుకున్నారు అందరూ ఎందుకు చదువుకోవట్లేదు అని అడుగుతారు అడుగుతారంటే మరి ఏం చెప్తాం ప్రతిబంధకాలు ఏవో ఉన్నాయా వాళ్ళకి మంచి పని చేస్తే మంచిది సంతోషం మరి మంచి పని చేయాలంటే కూడా దానికి కూడా ఓ పుణ్యం ఉండాలి ఏవో ప్రతిబంధకాలు ఉండు వాళ్ళకి అందుకోసం వాళ్ళు చదువుకోలేకపోతున్నారు ఇప్పుడు ఆ ప్రతిబంధకాలు మనకెందుకు మనకి తెలుసుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా ఉంటుంది ఎలాగంటే ఆ ప్రతిబంధకాలు మనకు కూడా ఉన్నాయేమో మనం చూసుకుని వాటి నుంచి బయటపడిపోతే మనం కూడా చదువుకోగలుగుతాము అలాగే శ్రీకృష్ణుని శరణాగతి చేస్తే శరణాగతి అంటే ఏమిటో నేను చాలా విస్తారంగా చెప్పా శరణాగతి తత్వంలో మూడు అంశాలు ఉంటాయి అయినా మీ ఊరికే గుర్తు చేస్తున్నా మధ్యలో మూడు వారాలు గ్యాప్ వచ్చింది కనుక మొదటి అంశం ఏమిటంటే ఈ సృష్టిలో సర్వము ఈశ్వరుడే సర్వము అంటే ఏమిటి సర్వము అంటే దాన్ని లెక్కపెట్టే పద్ధతి ఒకటి ఉంది రిడక్ రిడ్యూస్ చేసి లెక్క పెట్టాలి సర్వము అంటే ఇంకవన్నీ లెక్క పెట్టడం ఈ ఫ్యాను ఆ ఫ్యాను అలా లెక్క పెట్టకూడదు సర్వము అంటే దాన్ని రిడ్యూస్ చేసి రిడక్షనిజం అంటారు పృథివీ ఆప తేజ వాయు ఆకాశ సూర్య చంద్ర అది ప్రభాస్మి శశి సూర్యయో అని అలా చెప్పాడు కదా ఆయన విభూతి ప్రకరణంలో కాబట్టి పంచభూతములు సూర్య చంద్రులు అదే సర్వము అంటే ఇంకేముంది సర్వము అన్నీ వచ్చేసాయి ఈ సర్వము ఈశ్వరుడే అని దర్శించటం నెంబర్ వన్ అలా అభ్యాసం చేయాలి నెంబర్ టూ ఈ సృష్టిలో ఎప్పుడు ఎక్కడ ఏది జరిగినా చిన్న ఘటన కానీ పెద్ద ఘటన కానీ ఎప్పుడు ఎక్కడ ఏది జరిగినా అది ఈశ్వరుని యొక్క సంకల్పము చేత మాత్రమే ఘటిల్లుతుంది అది సెకండ్ అంటే ఏమిటి ఇది ఎలా ఎందుకైంది అది అలా ఎందుకైంది అనే పేచి ఏమీ లేదు ఇంకా అన్నింటినీ స్వీకరించటమే ఏది ఎండల ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి అంటే ఈశ్వరుని యొక్క సంకల్పం అలా ఉంది వర్షాలు మరి ఎందుకు ఎక్కువ ఈశ్వరుని యొక్క సంకల్పం అలా ఉంది ఏది ఎప్పుడు ఎలా జరిగినా అది ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేతనే జరుగుతుంది ఇది సెకండ్ కాబట్టి ఇంక ఇప్పుడు మనకి కంప్లైంట్ చేసేందుకు కానీ నిరాకరించి తద్వారా హృదయంలో టెన్షన్ పెట్టుకోవడానికి కానీ అవకాశమే లేదు ఇంకా ఇప్పుడు కుర్రాడు పరీక్ష పాస్ అయ్యాడనుకోండి ఈశ్వర అనుగ్రహం పరీక్ష ఫెయిల్ అయ్యాడు అనుకోండి ఈశ్వరానుగ్రహం ఎందుకంటే పరీక్షలు బాగా ప్యాస్ వాళ్ళు రోడ్లం చెప్పులు అరిగేట్లే తిరుగుతున్నారు పని పరీక్ష ఫెయిల్ అయ్యి వాడు చక్కగా చిన్న బిజినెస్ ఒకటి మొదలుపెట్టి బోళ్ళంతా సంపాదిస్తున్నారు నేను ఒకసారి రాజమండ్రి స్టేషన్లో దిగా దిగితే నాకు తెలుసున్న ఒక ముఖం అంటే నాకు ఎప్పుడో చూసిన ముఖంలా అనిపించి అతను ఇడ్లీ ఇడ్లీ ఇడ్లీ ఇడ్లీలో అమ్ముతున్నాడు సరే వెళ్ళిపోదామనుకుని మళ్ళీ వెనక్కి వచ్చి ఏమో నిన్ను ఎక్కడో చూశాను అవును సార్ అప్పుడు మీరు పాఠం చెప్పినప్పుడు నేను క్లాసులో ఉండేవాడినే అన్నాడు అంటే యావైతే యావైంది ఫెయిల్ అయ్యాలి సార్ ఫెయిల్ అయ్యాను దేవున్నా ఎందున్నాడు ఆ తర్వాత ఈ రాజమండ్రి రైల్వే స్టేషన్కి వచ్చి ఒక అప్లికేషన్ పెట్టాను ఇక్కడ యువకుల్ని ప్రోత్సహించే గవర్నమెంట్ స్కీమ్ ఒకటి వచ్చింది చిన్న చిన్న షాపులు పెట్టుకునే వాళ్ళకి రైల్వే లాలూ ప్రసాద్ గారు ఉన్న రోజుల్లో అంటే ఇప్పుడు తేడా ఉందని నా అభిప్రాయం కాదు అప్పుడు జరిగిందని చెప్తున్నాను సో ఈ చిన్న షాపులు వాళ్ళకి ఆయన ప్రమోట్ చేసి ఏదో చిన్న షాప్ మీరు పెట్టుకుని ఆ రైలు వచ్చినప్పుడు చిన్న చిన్న ఆ బండి మీద తోసుకోవడానికి వాళ్ళు మనీ అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళకి ఫెసిలిటీ ఇచ్చారు పెద్ద ట్యాక్సీలు అవి లేకుండా అలాంటి దాంట్లో దూరేడు రాజమండ్రి టౌన్ స్టేషన్లో దూరాడు దూరి ఇడ్లీ వడ అమ్ముతాడు ఇంకేమో అమ్మడు ఇడ్లీ వడ రెండే అతని పని ఇంటి దగ్గర వాళ్ళ అమ్మగారు ఒక పని మనుషుని పెట్టుకుని అమ్మగారు కావాల్సిన ఆర్గనైజ్ చేస్తారు ఆ ఇడ్లీ వడ అంతా ప్యాక్ చేసేసుకుని తెచ్చుకుంటాడు క్లీన్గా తయారు చేసి పెడతాడు మొట్టమొదటి నలుగురు చోట్లకి తిరిగి అమ్మేవాడు ఇప్పుడు ఒక్కచోటే నిలబడతాడు అందరూ పరిగెత్తుకుని అతని దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది ఆర్థిక పరిస్థితి ఈ మధ్యన రాజమండ్రిలో ఇల్లు ఒకటి కొత్తది మార్పు కేజీలో తీసుకున్నానండి ఏమీ సమస్య కాదు చాలా అద్భుతంగా ఉందని చెప్పాడు దీనికి అంతకీ మూలం ఎక్కడుందంటే పరీక్ష ఫెయిల్ అవ్వడమే మూలము కాబట్టి ఇంట్లో ఈశ్వరానుగ్రహం ఎలా ఉంటుందన్నది ఏం చెప్పలేవు కనుక చాలా సంతోషం ఆ స్వామీజీ మీకు రెండు ఇడ్లీ ఇవాడ ప్యాక్ చేసి ఇస్తానంటే ఇయ్యమని నేను ఆ ప్యాకెట్ తీసుకుని నా దారి నేను పోయా చూడండి ఎంత ప్రేమగా చేశాను కాబట్టి ఈశ్వరానుగ్రహమే సర్వము ఈశ్వరానుగ్రహమే యదేవ భవతి తదేవ మంగళాయ ఏది ఘటిల్లినా అది మంగళము కొరకే అని తెలుసుకునుటా ఇది శరణాగతిలో రెండో అంశం శరణాగతిలో మూడో అంశం ఏమిటంటే ఇది ఇంతవరకు బయట ఇప్పుడు లోపల అధిభూతంలోకి వచ్చాం ఇప్పుడు అధ్యాత్మంలోకి వస్తున్నాం లోపల ఈ కన్ను చెవి ముక్కు వాగింద్రియం ప్రాణశక్తి ఉచ్స నిశ్వాసలు రక్తప్రసారం గుండె కొట్టుకోవడం ఈ సర్వము కూడా ఆక మనం తిన్న ఆహారం పచనమవటం జీర్ణము ఒకట ఈ సర్వము ఈ దేహంలో జరిగేటువంటి సకల క్రియలు సకల వ్యాపారములు ఈశ్వరుని అనుగ్రహము చేతనే జరుగుచున్నవి ఇది సత్యమంటారా కాదంటారా మరి ఇంకేమిటా ఆశ్చర్య సందర్భం ఇంకేదో ఆశ్చర్యమే ఉన్నది ఈ సర్వము ఈశ్వరానుగ్రహము చేతనే ఇప్పుడో జుట్టు పెరుగుతుంది ఈశ్వరుడు మనం కష్టపడి పెంచే వాళ్ళైతే ధనంద్రద పెరుగుతుందా ఈశ్వర అనుగ్రహం చేత పెరుగుతోంది తెల్లబడ్డం కూడా ఈశ్వరానుగ్రహం చేతనే తెల్లబడుతోంది ఒరిజినల్గా నల్లగా ఉన్నది కూడా ఈశ్వరానుగ్రహం చేతనే కాబట్టి సర్వము కూడా ఎవ్రీథింగ్ ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేతనే ఈ దేహేంద్రియములలో ఘటిల్లుచున్నవి దీంట్లో అహంకారానికి తావేలేదు ఇది మూడో పాయింట్ ఈ మూడు పాయింట్స్ ఎవరైతే అనుభవానికి తెచ్చుకుంటారో వాళ్ళు శరణాగతి తత్వాన్ని తెలుసుకున్నవాళ్ళు కొంతమంది ఏమనుకుంటారంటే శరణాగతి అంటే ఓ పసు పసు పచ్చటి వస్త్రం ఒకటి ధరించి గట్టిగా బొట్టు ఒకటి గట్టిగా తిట్టంగా పెట్టేసి గట్టిగా హడావిడి చేసేస్తూ గోల చేసేస్తే దాని పేరు శరణాగతి అనుకుంటారు అలాగంటే ఇది చేయడం కాదు శరణాగతి అంటే అది తత్వము ఇన్నర్ అండర్స్టాండింగ్ చాలా లోతైన పరిజ్ఞానానికి శరణాగతి అయిన పేరు ఉకే బాహ్యంగా చేసే హడావిడికి శరణాగతి అని పేరు కాదు సో బాహ్యంగా హడావిడి చేసి మళ్ళీ తర్వాత ఏమేమో చేస్తూ ఉంటారు ఎందుకంటే శరణాగతి తత్వము అంత సరళంగా ఉండదు కదా మరి మంచిది సో ఈ విధంగా ఈశ్వరుణ్ణి శరణాగతి ఎందుకు చేయలేకపోతున్నారు శరణాగతి చేసేస్తే వాళ్ళు మోక్షాన్ని పొందేస్తారు కదా మరి అటువంటిప్పుడు ఇంకెందుకు ఆలస్యం అందరూ కూడా హే నిన్నే ఎందుకు శరణాగతి చేయటం ఏమిటి ప్రతిబంధకాలు ఏమిటి అని ఒక శంక దానికి సమాధానం ఈ శ్లోకం నేతి సో ఈ శ్లోకంలో ఏముందంటే దుష్కృతిన ఇప్పుడు ఈ శ్లోకంలో దుష్కృతి దుష్టులు అని అనుకోండి దుష్కృతి నహాకి సుకృతిన మీకు పక్క శ్లోకంలో చూడండి సుకృతి నహ వస్తుంది జనా కాబట్టి ముందు దుష్కృతినహ చెప్పిన తర్వాత సుకృతినహ అంటే మంచి పనులు చేసి వాళ్ళని సుకృతినహ అంటారు చెడ్డ పనులను చేసి వాళ్ళను దుష్కృతినహ అని అంటారు ఈ దుష్కృతములు గలవాళ్ళు దుష్కృతిన దుష్కృతాన్ని సంతి ఇది దుష్కృతినహ ఎవరికైతే దుష్కృతములు గలవో అంటే దుష్ట కార్యములు గలవో వాళ్ళు దుష్కృతులు అటువంటి దుష్కృతులు అంటే సింపుల్గా చెప్పాలంటే దుష్టులు అని సో వాళ్ళు నిన్ను శరణాగతి చేయలేరు నా నిన్ను కాదు నన్ను ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు కదా మాం న ప్రపద్యంతే దుష్కృతులు నన్ను శరణాగతి చేయలేరు ఏమిటండి దుష్ ఈ దుష్ట కార్యము అంటే ఏమిటి అంటే చూడండి దుష్కార్యము నాలుగు రకాలుగా ఉంటుంది ఎలాగంటే అన్యాపరాధము స్వాపరాధము భగవద్ అపరాధము భక్తాపరాధము అని నాలుగు రకాలు అపరాధం అంటే తప్పు అపరాధము అంటే తప్పు అనమాట సురాధము అంటే మంచిది అపరాధ రాధ అది రాధా పదం రాధ అంటే మళ్ళీ శ్రీకృష్ణుడు రాధ ఆరాధ కాదు అదేముండదు గీతలో సో అపరాధము సో చెడ్డ పని నాలుగు రకాలు ఒకటి అన్యాపరాధము ఇతరుల ఎడల అపరాధం చేస్తే వాడు దుష్కృతి అవుతాడు వాడికి ఈశ్వరుణ్ణి శరణాగతి చేసేటువంటి భాగ్యం ఉండదు తెలుసుకోలేకపోతాడు శరణాగతి వాడికి మన అంతఃకరణ శుద్ధమైతే గాని శరణాగతి తత్వం తెలియదు కఠినం అది జ్ఞానము కలగదు అంతఃకరణం శుద్ధంగా ఉండాలి అహంకారంగా ఉన్నవాడు శరణాగతి తత్వాన్ని తెలుసుకోలేడు కాబట్టి ఈ దుష్కృతులు తెలుసుకోలేరు ఆ దుష్కృతిలో ఒకటి అన్యాపరాధము ఇతరుల ఎడల అపరాధం చేయటం ఇప్పుడు ఇతరులకి అపకారం చేశారనుకోండి మీరు వాళ్ళకి జరిగే ఉపకారం జరగకుండా అపకారం చేశారనుకోండి అప్పుడు అది అన్య అది అపరాధం అవుతుంది ఇతరుల ఎడల తర్వాత అపరాధము అంటే ఇతరుల మనస్సుకి కష్టం కలిగించే చిన్న పని కూడా అపరాధమే అవుతుంది ఇతరులకు పరుషంగా మీరు మాట్లాడారనుకోండి అది అపరాధమే అవుతుంది తర్వాత ఒకప్పుడు మీరు చేసిన పని అది లీగల్గా కరెక్ట్ అవ్వచ్చు అది మోరల్గా తప్పవుతుంది ఇప్పుడు ఇప్పుడు గోడ ఉందనుకోండి మీ మీ ఇంటికి మీ పక్కింటికి మధ్యలో గోడ ఉందనుకోండి ఈ గోడ మీద వాళ్ళదా అది వాళ్ళది వాళ్ళు పెట్టుకున్నారు గోడ అయితే ఆ గోడకు మీకు కొట్టే అధికారం మీకు లేదు ఆ గోడ మనవైపు మనవైపు కొట్టడానికి మీకు అధికారం లేదు మీరు వెళ్ళి అడగాలి ఏమైనా ఏమన్నా ఈ గోడ మీది మాది కాదు మీ గోడకు మేక కొట్టి మేము పంచే ఇక్కడో మేకో అక్కడో మేకు కొట్టి పంచే ఆరేసుకుంటామండి అని అడిగి సరేనండి చేసుకోండి వాళ్ళు చెప్తారు మీరు అడగక్కర్లేదులండి అలాంటివి ఏమైనా ఉంటే చేసుకోండి అని చెప్తారు పెద్ద మనసుతో మనం అప్పుడు చేసుకోవచ్చు అంతేగాని గోడ వాళ్ళది పనులు మనం వాడేసుకుంటూ ఉండటం ఏమీ పట్టించుకోకపోవడం ఏ వాళ్ళు మొహమాట పడు ఊరుకుంటారు ఇంకా ఊరుకున్నారు కాబట్టి మరీ వాడేసుకోవడం ఏ ఒకవేళ వాళ్ళు నోరు విప్పి అయ్యా మీరు వాడద్దు అని చెప్పినా పట్టించుకోకుండా వాడేసుకుంటూ ఉండటం ఇవన్నీ కూడా అన్యాపరాధాల కింద వస్తాయి చాలా సరళమైన విషయాలు చిన్న చిన్న విషయాలు అయినా కూడా అలా చేయకూడదు ఇతరుల మనస్సుకి కష్టం కలిగించే పని కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించే పని కానీ మనం ఏం చేయకూడదు ఇప్పుడు ట్రాఫిక్ ఉంటుందనుకోండి మీ రోడ్డుకు అడ్డంగా మోటార్ సైకిల్ వేసి అక్కడ నిలబడి కబుర్లు చెప్తుంటే ట్రాఫిక్ అంతా కష్టపడతారా పడరా అది అపరాధమా కదా అది అన్యాపరాధమా సో వెరీ అన్ఫార్చునేట్ పీపుల్ జనులు చిన్న చిన్న విషయాలలో కూడా చాలా స్పందన సంవేదనశీలము అంటారు ఆ సెన్సిటివిటీ అర్థం చేసుకునేటువంటి ఆ స్వభావం లేకపోవటం ఎదర వాళ్ళ మనస్సుకి మనం అనుకూలంగా మెలగాల్సి ఉంటుంది అనే దృష్టి కూడా లేకుండగా చాలా ఇన్సెన్సిటివ్గా ఉండి ఎదుటి వాళ్ళని కష్టపెడుతో వాళ్ళ మనస్సుకి క్లేశాన్ని కలిగిస్తూ వాళ్ళకి అన్ని విధాల ఇబ్బంది కలిగిస్తూ జీవిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు దుష్కృతినహ అనే కేటగిరీలో పడతారు వాళ్ళు శరణాగత వాళ్ళ మొహం వాళ్ళు ఆ సంసార బంధంలో చిక్కుకుని అలా దుఃఖిస్తూనే ఉంటారు కాబట్టి ఈ చర్చ ఎందుకంటే ఎదరవాళ్ళని తిట్టుకోవడం కోసం కాదు మనలో ఇటువంటి దోషము ఉండరాదు అలాగే పరుషంగా ఎవరితోటి మనం మాట్లాడకూడదు పరుషమైన వచనం పలకూడదు తర్వాత గాసిప్ అంటే ఎదరువాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడకూడదు పాజిటివ్గా మాట్లాడారు గుణదోషములు ఏమిటని అడిగారు ఉద్ధవ గీతలో ఉద్ధవుడు గుణదోషాల గురించి ఇమ్మన్నాడు శ్రీకృష్ణుడు అంటే ఆయన చెప్పాడు గుణదోష దృషిర్దోష గుణస్తూభయవర్జిత అని చెప్పాడు అంటే ఎదటి వాళ్ళలో మంచి చెడులను వెతకడం వందు చూసారా అదే దోషం ఎదరవాడి మంచి చెడులకు అతీతంగా వాడిని ఆత్మరూపుడుగా చూడడం అన్నది గుణం అని చెప్పాడు కాబట్టి చాలా విశాలమైన హృదయాన్ని కలిగి ఉండటం ఇది భక్తులు భక్తులు తప్పగా అభ్యాసం చేదిగినటువంటి విషయం కనుక అన్యాపరాధము ఉండకూడదు తర్వాత స్వాపరాధము అంటే తన ఎడల తనే అపరాధం చేసుకోవటం తనకి తనే అపరాధం చేసుకోవటం అది కూడా చూసుకోకూడదు ఇప్పుడు హై స్కూల్ విద్యార్థులు అయితే కాలేజీ విద్యార్థి ఉన్నాడు అనుకోండి ఆ విద్యార్థి క్లాసు మధ్యాహ్నం రెండు గంటలకి మ్యాథమెటిక్స్ క్లాస్ ఉంది మూడు గంటలకి మ్యాథమెటిక్స్ పీరియడ్ ఉంది వాడు ఆ మూడు సినిమాకి వెళ్ళిపోతాడు మ్యాట్ని వీళ్ళ కోసమే పెట్టారు మ్యాట్ని ఈ కాలేజీ విద్యార్థుల కోసం ఎందుకంటే ఫ్యామిలీ పీపుల్ ఈవినింగ్ ఫస్ట్ షోలకి పోతారు ఓపెన్గా ఈ కాలేజీ విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియకుండా సినిమాలకు పారిపోతారు సో వీడు ఆ హై స్కూల్ కాలేజీలో మ్యాథమెటిక్స్ క్లాస్ మానేసి సినిమాకి వెళ్ళిపోతాడు ఆవేళ మ్యాథమెటిక్స్ క్లాస్ ఏమిటంటే బైనామియల్ తీరం ఫస్ట్ పీరియడ్ ఆ వేళ కావండి ఈ బైనామియల్ తీరం ఈవేళ మొదలు పెడితే పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో క్లాస్ ఉంటుంది మన ఏడో అధ్యాయం సో ఆ ఫస్ట్ క్లాస్ మానేస్తాడు వీడు మొన్నడు క్లాస్కి వెళ్తాడు మొన్నడు పొద్దున మ్యాథమెటిక్స్ పీరియడ్ ఉంటుంది కదా దానికి వెళ్తాడు వెళ్తే ఆయన వేస్తూ ఉంటాడు ఎక్స్ప్లస్ చే హోల్ పవర్ అన్నీ ఈక్వల్ టోర్ ఏదో ఎన్సీ జీరో వేస్తాడు ఏదోలాగా ఉంటుంది అది ఉంటాడు ఏమీ తెలియదు అంత మతిపోయినట్టు ఉంటుంది అలా వేలమొహం వేసి చూస్తూ ఉంటాడు ఎవట్రా అలా చూస్తున్నావు స్టెప్ వేసుకున్నావు అంటే వేసుకున్నా సరని నటిస్తాడు ఇంకా వాడు ఏమీ నేర్చుకుంటాడు ఆ ఛాన్స్ పోయింది ఇప్పుడు వాడు తనకి తాను ఎంత అపరాధం చేసుకున్నాడు ఎందువల్ల చేసుకున్నాడు ఈ అపరాధము ఆ సినిమా మీద ఉండే వ్యామోహం చేత క్లాసు మానేసి సినిమాకి వెళ్ళి తద్వారా తనకి తాను ఎంత అపరాధం చేసుకున్నాడు దీన్ని స్వాపరాధము మీరు కామన కోరికలని పెట్టుకున్న ప్రతిసారి మీ ఎడలో మీరు అపరాధం చేసుకున్నట్టు లెక్క ఎందుకంటే కామనలు ఎవాళ్ళకి వాళ్ళు తమ ఎడల అపరాధం చేసుకున్నట్టు లెక్క చూడండి గృహస్థులకి సంసారులకి స్వతహాగానే కామనలు ఉంటాయి మీరు కామనలు చేయండి అని ఎవరు నేర్పనక్కర్లా స్వతహాగానే ఉంటాయి కామనలు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇంకా మరిన్ని కామనలు చేసుకోండి మీ కామనలన్నింటినీ తీర్చి ఉపాయాలు మా దగ్గర ఉన్నాయి అనేటువంటి ఆధునిక కాలంలో సాధుసంతులు అనబడే వాళ్ళు కూడా చేసేటువంటి ఈ పనులు చూసారా ఇంత తప్పు పని అదే కానీ ఇంకొకటి ఎందుకంటే వాళ్ళు స్వాపరాధాన్ని చేసుకోవటానికి మనం ప్రోత్సాహం చేసినట్టు అవుతుంది మీకు ఏ కోరిక ఉందో చెప్పండి మీ కోరిక తీరే ఉపాయం నేను చెప్తానని నేను చెప్తే అది నేను మీకు స్వాపరాధము అనే దోషాన్ని నేర్పిన వాడిని అవుతాను అంత మహాదోషం అదే కానీ ఇంకోట్లేదు ఎందుకంటే ఎప్పుడూ కూడా మీరు కాలేజీ విద్యార్థి దగ్గరికి వెళ్ళి నాయన నువ్వు సినిమాకి వెళ్ళకూడదు క్లాసు మానకుండా చదువుకోవాలి అని నేర్పాలి లేకపోతే వాడిదారిని వాడిని వదిలేయాలి అంతేగాని మీరే పని కట్టుకుని వాడిని సినిమాకి తీసుకెళ్ళారంటే వాడు ఎలాగూ పోతాడు మీరు నేర్పక్కర్లేదు అది దాన్ని పరిగెట్టుకుని నేర్పడం ఎంత తప్పది కాబట్టి అలాగే మీకు కోపం వచ్చింది అనుకోండి మీకు కోపం వస్తే మీరు ఎదటివాడి ఎడల అపరాధం అన్న అలాంటి పెట్టి అది ఎలాగో ఉంది పరుషంగా మాట్లాడితే ఇతరుల అన్య అవుతుంది మీ ఎడలో మీరు అపరాధం చేసుకున్నట్టు కోపం వస్తే ఓసారి నేను ఒక గృహస్థింటికి భిక్షకు వెళ్ళాను సరే భోజనం ఏదో చేస్తున్నాం అక్కడ నౌకర్ ఉన్నారు మీద కోపపడ్డారు సరే ఆయన ఆయన పెట్టుకున్న నౌకరు ఆయన కోప్పడుతున్నారు నౌకరికి ఇష్టమైంది ఆయనకి ఇష్టమైంది మధ్యలో మనం రావడం కాదన్నానికి సరే నా భిక్షను గుర్తు చేసుకుని నేను బయలుదేరి వచ్చేస్తుంటే ఆయన కోపం ఫీల్ అయ్యారు ఫీల్ అయినా అన్ను అడిగారు స్వామీజీ మీ ఎదురుకుండగా కోప్పడ్డాను ఏమనుకోకుండా నేనేమనుకోనండి నేను అనుకోవడం ఇష్యూ కాదు నా దారని నేను పోతాను నేను రోజు రెండు సార్లు నాలుగు రోట్లకి భిక్షలకు వెళ్ళేవాడిని ఇవన్నీ నాకు గుర్తుంటాయా ఏమన్నానా నా దారని నేను వెళ్ళిపోతాను నా గురించి మీరు చెప్ప చేయకండి స్వాపరాధనం ఏమైనా ఉందేమో అది చూసుకోండి మీరు అని చెప్పండి అయితే ఇప్పుడు దీనికి నన్ను ఏం చేయమంటారని చెప్పారు అడిగా అడిగాను అడగకపోతే నేనేం చెప్పను అడిగారు కాబట్టి నేను చెప్పాను వెయ్యి సార్లు ఓర్ణమ శివాయ మంత్రజపనం చేయండి అని చెప్పాను సరే చేస్తాను సాయంకాలం స్నానం చేసి చేయండి అని చెప్పాను ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి కోపపడ్డారు గురించి గుర్తొస్తుంది కాబట్టి ఎందుకంటే క్రోధం చేసినప్పుడు మీరు స్వాపరాధాన్ని చేసుకుంటున్నారు సో అలాగే లోభం ఉంటుంది లోభం లోభం కూడా తను తిండడు ఇంట్లో వాళ్ళని తిన్నివ్వడు సో అలాంటి పొరపాటు చేయకూడదు ధనం అన్నది తను ఇంట్లో వాళ్ళని అనుభవించనివ్వాలి ఊళ్ళో వాళ్ళకి సేవ చేయాలి దాన చేయాలి ఎంతో కొంత దాచుకోవాలి అంతేకాని లోభం ఉండకూడదు అది స్వాపరాధం అవుతుంది అలాగే శ్రీకృష్ణుడు ఈ స్వాపరాధాన్ని పదహారాధ్యాయంలో చోటు చెప్పాడు కర్షయంత శరీరస్థం అని అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఊరికే ఉపవాసం మీద ఉపవాసం వెర్రి వెర్రి ఉపవాసాలు చేస్తారు సో పేగు మాడిపోయిందనో ఏదో అంటారు తెలుగులో ఒక ఎక్స్ప్రెషను తిండి సరిగ్గా తినకుండగా నీరసం వచ్చి ఇట్లా చేసుకుని ఎక్కువగా పెంచేసుకుని తిండి నీరస పడిపోతూ నానాహింస పడుతూ ఇదంతా దేవుడి పేరుతో చేస్తూ ఉంటారు ఆ రకంగా శరీరానికి హీణ తన శరీరాన్ని తానే హింస పెట్టుకోవటము తద్వారా సాధనకి హాని కలిగించుకోవటము ఇది స్వాపరాధము అలా అయితే మరి శుభ్రంగా ఎక్కువ భోజనాలు చేసేసే అధ్యాయం అది కూడా స్వాపరాధమే కాబట్టి సో తన తన ఎడల తన డిసిప్లిన్ లేకపోవటము అది స్వాపరాధము అది రెండవ అపరాధము అది ఉండకూడదు మూడు భగవద్ అంటే భగవంతుడిని శరణాగతి చేయాల్సి ఉంటుంది అది చేయడం మానేయడం ఏదో భగవద్గీత చదవాలి లేకపోతే ఏదైనా మంత్ర జపం చేయాలి ధ్యానం చేయాలి ఇవన్నీ చేయడం మానేసి ఆ ఇవన్నీ పిచ్చి అండి ఇదంతా అనవసరం రిటైర్ అయిన తర్వాత చూసుకున్నాను అండి అని ఆ ఇదంతా మంత్రాలకి చింతకాయలు రాలేయా చింతకాయలు ఎందుకు రాలి మంత్రాలకి మంత్రాలకి చింతకాయలు రాలేవు మంత్రాన్ని జపం చేస్తే అంతఃకరణ శుద్ధం అవుతుంది చింతకాయలు ఎందుకు రా బిడ్డబెట్టు కొడితే చింతకాయలు రాగుతాయి కాబట్టి ఆ విధంగా నాస్తిక భావాలని కలిగి ఉండటము వాటిని ప్రచారం చేయటము వాటికి ప్రోత్సాహం చేయటము ఇదంతా కూడా భగవద్ అపరాధం కిందకు ఇప్పుడు ద్రౌపది ఆమె మంచి ఆవిడ ఒక వస్తున్నాడు అసాడు ఈ మధ్యన ఒక ఆయన ఎందుకండి ద్రౌపది గురించి ఎందుకండి అలా అనవసరం కదా ఆవిడ పతివ్రతాలు లోకంలో ఏదో ప్రఖ్యాతి ఉంది భక్తులు దన్నం పెడతారు అక్కడ హిమాలయాలకు వెళ్తే పాండవులు ఇక్కడ స్నానం చేశారు అంటే అక్కడ వెళ్ళి వీళ్ళందరూ ఆ చెల్లె పడి స్నానం చేస్తారు ఎందుకని భక్తిభావంతో ఏదో చేస్తూ ఉంటారు ఇక్కడ ద్రౌపది కృష్ణుడికి అన్నం పెట్టింది అంటే అక్కడేమో ప్రసాదం తీసుకుంటారు ఏదో చేస్తూ ఉంటారు ద్రౌపది పేరుతో ఇప్పుడు ఆ ద్రౌపది ఇప్పుడు ద్రౌపది మన ముందేమీ లేదు అదేం హిస్టారిక్గా నిన్న మొన్న మనిషి కాదు ఎప్పుడో పురాణాల్లోనూ భారతంలోనూ ఉన్న క్యారెక్టరు దానిమీద వ్యతిరేకంగా మళ్ళీ ఓ నవల్ రాసి భక్తుల హృదయానికి గాయం తగిలి చేయటము ఇది భగవద్ అపరాధము అలాంటి అపరాధాలు చేయకూడదు మామూలుగా ఏదో కల్పిత క్యారెక్టర్ పెట్టుకుంటూ ఈ నవలలోని పాత్రలన్నీ కల్పితములు అని ఫస్ట్ పేజ్లో రెడ్డి చేస్తూ ఉంటారు ఎందుకంటే ఎవరిలో పట్టించుకోకండి బాగుంది ఇదంతా ఫిక్షన్ అని అలా ఉండాలి తప్ప ఎవళ్ళ మనస్సుకో గాయం తగిలినట్లాగా మనం ఎందుకు రాయాలి అలా చేయకూడదు చాలా తప్ప అది భగవద్ అపరాధము అనబడుతుంది తర్వాత భక్తాపరాధము ఫైనల్గా శాస్త్రంలో భక్తి శాస్త్రంలో ఏమని చెప్తారంటే భగవంతుని ఎడల అపరాధం చేస్తే నిష్కృతి ఉంది కానీ భగవత్ భక్తుని ఎడల అపరాధం చేస్తే నిష్కృతి లేదు అని చెప్తారు ఇప్పుడు ఆయన కూర్చొని జపం చేసుకుంటుంటే ఆయన పిలకు ఉందనుకోండి వెళ్ళి లాగారనుకోండి పిలక అది ఎంత అపరాధం భక్తాపరాధం చాలా పెద్ద అపరాధం నామదేవుడు నామదేవుడు యొక్క జీవితంలో ఓ గాథ చెప్తారు ఆయన చంద్రభాగా నదిలో స్నానం చేసి ఉదయం పాండురంగుని దర్శనానికి వెళ్తూ ఉంటాడు ఆయన చంద్రభాగా నదిలో స్నానం చేసి మెట్లు ఎక్కువస్తుంటే అక్కడ ఒక దుష్టుడు నిలబడి ఆయన మీద మట్టి మట్టి వాళ్ళైతే పేడ అలాంటి కష్మలమైనటువంటిది ఆయన మీద చల్లుతాడు ఆయన పాపం స్నానం చేసి వస్తుంటే మళ్ళీ సరే కానీ లేని మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ వస్త్రాలని దాడించుకుని మళ్ళీ స్నానం చేసి మళ్ళీ వస్తాడు మళ్ళీ వస్తే మళ్ళీ చల్లుతాడు మళ్ళీ స్నానం చేసి వస్తే మళ్ళీ చల్లుతాడు ఈ రకంగా ఐదారు సార్లు ఏడెనిమిది సార్లు చల్లేప్పటికీ ఆయన మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు పరుషంగా అసలు చిరునవ్వు కూడా ముఖం మించి చెరిగిపోలేదు అలాగే చిరునవ్వుతో ఉన్నాడే మళ్ళీ చల్లితే మళ్ళీ వెళ్ళి స్నానం చేసేస్తుంటే ఇతని హృదయంలో గొప్ప పరివర్తన వస్తుంది అయ్యో మనం ఇంత పొరపాటు చేసుకున్నప్పటికీ ఏమీ రెస్పాన్స్ అవ్వట్లేదు మళ్ళీ పాపం పోయి స్నానం చేసుకుంటున్నాడే మనం ఎంత దోషం చేశామో అని అతను పశ్చాత్తాపడి ఆ కలబెడట నీళ్ళు పెట్టుకుని ఆయన కాళ్ళ మీ పడితే ఆయన నయనాలే నువ్వు నాకేమీ అపకారం చేయలేదు ఈ పవిత్రమైన చంద్రభాగా నదిలో అరడజన్ సార్లో డజన్ సార్లో స్నానం చేసేటువంటి భాగ్యమే నువ్వు నాకు కల్పించేవాయా నువ్వు నాకు పుణ్యాన్నే చేసేవా తప్ప అపకారం ఏం చేయలేదు అని ఆ తర్వాత ఆయన దర్శనానికి వెళ్తారు సో భగవ అలా దాన్ని భక్తాపరాధము అంటారు భగవద్భక్తుల ఎడల అపరాధం చేయకూడదు ఎప్పుడు కూడా అటువంటి అపరాధం చేయటం చాలా తప్పు మన సమాజంలో కొన్ని చోట్ల అలాంటి అపరాధం అవుతూ ఉంటుంది అది అవనివ్వకూడదు ఇప్పుడు ఓసారి ఇందిరాగాంధీ గారు ఆవిడ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పూరి వచ్చారు ఆమె ఏదో గవర్నమెంట్ ఫంక్షన్ కోసం ఏదో బ్రిడ్జి ఇనాగ్రేషన్కో దేనికో వచ్చారు వచ్చినప్పుడు జగన్నాథ్ని దర్శనం చేసుకోవాలని ఆమె అనుకున్నారు అనుకుని ఆ ప్రోగ్రాంలో పెట్టారు పెడితే అక్కడ ఉన్నటువంటి పూజార్లో ఎవడో పూజారిలో లోకల్ పొలిటికల్ పీపుల్లో అంతా ఈ పొలిటీషియన్స్ వీళ్ళలో దూరతారు వీళ్ళు వెళ్ళి పొలిటీషియన్స్తో దూరతారు అంతా పాలిటిక్స్ పొలిటిసైజ్ చేసేసి ఆమె హిందూ కాదు ఆమె అది దేవుడిని దర్శనం చేయడానికి వీరు లేదు దేవుడు అపవిత్రం దేవుడు అపవిత్రమైపోతాడు అంటారు అండి మీరు దాని విన్నారా ఎప్పుడైనా దేవుడు అపవిత్రమైపోతాడో ఏమిటండి అసలు వీళ్ళ తస్సేళ్ళు దేవనాలో అర్థం కాదు దేవుడు అపవిత్రమైపోవడం ఏమిటండీ మన మనస్సు అపవిత్రమైపోతుంది కానీ దేవుడు అపవిత్రం అవుతాడో ఎప్పుడైనా అంత అవివేకం అనే ఆ విధంగా వీళ్ళు పెద్ద గోల చేశారు గోళ చేస్తే ఆమె రెస్పాన్స్ ఏమీ ఇవ్వలేదు ఎటువచ్చి ఆమె ప్రోగ్రాంలో టెంపుల్ విజిట్ మాత్రం లేదు అంతేగాని పెద్దవాళ్ళు అలా రెస్పాన్స్ ఇవ్వరు నువ్వెవడవి అని అడగరు మామూలుగా కామ్గా వాళ్ళదారిని వాళ్ళు వెళ్ళిపోతారు టెంపుల్ విజిట్ ఉండి ఉండేది కానీ లేదు దెర్ ఈజ్ నో ప్రోగ్రామ్ లైక్ దాట్ తర్వాత వాళ్ళు అడిగారు మరి మీరు టెంపుల్కి ఎందుకు వెళ్ళలేదని ఈరోజునో షెడ్యూల్ లైక్ దాట్ ఆ ప్రోగ్రామ్ లేకుండే మా షెడ్యూల్లో లేదది అని చేతన వెళ్ళలేదు అంతే సో ఆ విధంగా అది భక్తాపరాధము ఆమె ఎవిడు దర్శనం చేసుకున్నామని ఆమె అనుకున్నప్పుడు ఆమెకు హక్కు లేదని అనే హక్కు వీడికి ఎక్కడి నుంచి వచ్చింది అలాంటి అపరాధం ఎన్నడూ చేయకూడదు అటువంటి సంకుచితమైన భావాలు కలిగి ఉండటము ఆమె భక్తితోటి దేవుణ్ణి దర్శనం చేసుకున్నామంటే ఆమె భక్తి మంచిదనో చెడ్డదనో మనకెలా తెలుసు ఆమె హృదయంలో పవిత్రమైన భక్తే ఉంటుంది భక్తి పవిత్రంగానే ఉంటుంది అటువంటి పెద్ద మనస్సు ఉండాలి తప్ప ఎదురు భక్తుడు ఎడల వాడి భక్తిని నిరసించేటువంటి మాట కానీ చేష్ట కానీ చేసినట్లయితే అది భక్తాపరాధం అవుతుంది అటువంటి పొరపాటు చేయరాదు వ్యక్తిగతమైనటువంటి అటాక్ అన్నది ఎప్పుడూ తప్పదు ఈ అపరాధముల నుండి మనము దూరంగా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే ఏ హృ వ్యక్తి హృదయంలో అశాంతి అపరాధం ఉంటుందో ఏ వ్యక్తి అపరాధాన్ని చేస్తాడో వాడి హృదయంలో అశాంతి నెలకొంటుంది సో చూడండి హృదయము ఇది యంత్రము యంత్రము కదా ఇప్పుడు ఫ్యాన్ ఉందనుకోండి ఫ్యాను అప్పుడప్పుడు శుభ్రంగా తుడిచి సర్వీసింగ్ చేస్తారు అంటే దాని లోపల బాల్ బేరింగ్స్ అవి ఉంటాయి దానికి కొంత గ్రీజో ఏదో పెడతారు ఉన్నా అలా అనుకోండి ఏదో మీ కారు ఉంది కారులో ఆ కార్పొరేటర్ని తీసి కార్పొరేటర్ దాని హార్ట్ అంటారు ఒకసారి ఒక మెకానిక్ అన్నాడు నాతోటి కార్పొరేటర్ అండి పొద్దుల గారు ఇది మనిషికి గుండె ఎలాగో ఈ కార్పొరేటర్ ఈ ఇంజిన్కి ఎలాగండి ఏదో అన్నాడు సో అది మట్టి కొట్టుకుపోయింది అనుకోండి దాని నిండా చెత్త చెదారా ఉందనుకోండి ఆ ఇంజిన్ సరిగ్గా పనిచేయదు ఏదోలాగా ఉంటుంది అలా కాకుండా కార్బొరేటర్ని పక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నారనుకోండి క్లీన్ చేస్తే ఇంజన్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది యాక్సిలరేషన్ బాగుంటుంది జీరో లెవెల్లో కూడా చక్కగా ఆగిపోకుండా పనిచేస్తుంది ఆ కార్బొరేటర్లో ఉంటుంది కీ అంతా కూడా దాన్ని చక్కగా క్లీన్ చేసి పెట్టుకోవాలి అలాగే ఈ హృదయం అనేది ఈ దేహానికి యంత్రం దీన్ని క్లీన్గా పెట్టుకోవాలి దాన్ని అశాంతితో అలజడితో దో కల్మషంతో నింపు పెట్టుకోకూడదు ఎందుకంటే మీకు కోపం వచ్చినప్పుడల్లా ఆ యంత్రం తప్పుగా కొట్టుకుంటుంది కార్బొరేటర్లో ఏదైనా నలక పడింది అనుకోండి అప్పుడు ఇంజన్ ఏమవుతుంది పట్పట్ పటపట్ అంటుంది సరిగ్గా పనిచేయదు సరిగ్గా అదేవిధంగా మీరు కల్మషాన్ని మనస్సులో అశాంతి కల్మషము అశాంతి వచ్చినప్పుడల్లా ఆ యంత్రము కూడా సరిగ్గా కొట్టుకోదు బీటు పెరుగుతుంది తద్వారా శరీరానికి అనారోగ్యం చేస్తుంది మనస్సు అనారోగ్యం ఉండనే ఉన్నది అపరాధం వీళ్ళని ఇలా చేసి వాళ్ళని దుష్కృతినహా అంటారు వాళ్ళు ఎవరిలో ఫలనతోటి ఉంటారని మనం అనుకోకూడదు మనలో అటువంటి దోషాలు ఉన్నట్లయితే వాటిని మనం దూరంగా పెట్టాలి అటువంటి దుష్కృతులు ఎవళ్ళైతే ఉంటారో దుష్కృతినహ వాళ్ళు ఈశ్వరుని శరణాగతి చేసేటువంటి అర్హత వాళ్ళకి ఉండదు ఈ అర్హత శరణాగతి యొక్క అర్హత అనేది కులాన్ని బట్టి వర్ణాన్ని బట్టి వర్గాన్ని బట్టి కట్టుబొట్టు జుట్టుని బట్టి నిర్ధారింపబడదు అది అంతఃకరణము యొక్క పరిశుద్ధిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి దుష్కృతులు మాం న నన్ను శరణాగతి చేయటం ఇప్పుడు ఇది దుష్కృతి నహ తర్వాత శ్లోకం సుకృతినహ సుకృతులు ఎంత ఎన్ని రకాలు చతుర్విధా అని అన్నారు నాలుగు రకాలు సుకృతులు గలరు అని అని చెప్పబోతున్నాడు అలాగే ఈ దుష్కృతినహ కూడా నాలుగు రకాలు ఉన్నారు ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పారు చతుర్విధాహ అనే మాట అయితే లేదు కానీ నాలుగు రకాలు ఉన్నారు ఎలాగా నరాధమాహ మాయయా అపహృత జ్ఞాన మూఢాహ మొదటిది మూఢాహ రెండవది నరాధమాహ మూడవది మాయయా అపహృత జ్ఞానాహ నాల్గవది ఆసురం భావం ఆశ్రిత వీళ్ళు నాలుగు రకాల దుష్కృతులు నాలుగు రకాల చెడ్డవాళ్ళు శరణాగతికి అర్హత లేని వాళ్ళు ఒకసారి భాష్యకారులు ఏమంటారు చూద్దాము నమాం పరమేశ్వరం నారాయణం దుష్కృతి దుష్కృతిన పాపకారిణ మూఢా ప్రపద్యంతే మూఢాహ ప్రపంచేంటే మూఢులు శరణాగతి చేస్తారు అని అర్థం చెప్పకూడదు అన్నా వస్తుంది అక్కడికి మూఢాహ న ప్రపంచే మూఢులు శరణాగతి చెయ్యలేరు వీళ్ళు ఎవరు వీళ్ళు దుష్కృతినహ అంటే పాపకారినహ తప్పు చేయువారు తప్పు నాలుగు రకాలు ఇప్పుడే అనుకున్నాం కదా వీళ్ళు నన్ను నన్ను అంటే దేవకీ వసుదేవుల పుత్రుడు అని అనుకోద్దు దేవకీ వసుదేవుల పుత్రుడు అవును శ్రీకృష్ణుడు అంతకంటే కూడా ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళి ఆయన ఇతర జీవుల వంటి ఒక జీవుడి కింద అనుకోకూడదు సాక్షాత్తు నారాయణుడే పరమేశ్వరుడే నారాయణుడే పరమేశ్వరుడు నారాయణుడు పరమేశ్వరుడు అనే పదానికి అర్థం చెప్పమంటారా అంటే తరచుగా వస్తూ ఉంటుంది మీకు తెలుసునే వదిలిపెట్టేస్తే వదిలిపెట్టేది లేకపోతే ఒక్క మాట చెప్పొచ్చు కూడా ఈశ్వరుడు అంటే పది మందిపై పెత్తనం చెలాయించి వాడిని ఈశ్వరుడు ఉంటారు ఉండ ఉండాలి కదా ఇప్పుడు ఫ్యాక్టరీ ఉందనుకోండి దానికి జనరల్ మేనేజర్ ఉంటాడు కదా వాడు ఈశ్వరుడు అక్కడికక్కడ ఈశ్వరుడు కుటుంబంలో కూడా ఒక ఈశ్వరుడు ఉండాలి భర్తయో భార్యయో ఎవరో ఈశ్వరుడు ఉండాలి లేకపోతే ఎవళ్ళకి తోచినట్టుగా వాళ్ళు ఇటు లాగి లాగితే కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది ఎవడో ఒక ఈశ్వరుడు ఉండాలి ఈశ్వరుడు భర్త కంటే భార్య ఉంటే శ్రేష్టం ఉడికే నేను మీకు చెప్పాను మీరు పెద్దది మీరు ఆలోచిద్దండి ఎందుకంటే భార్య కొంచెం నిదానంగా ఆలోచించి కుటుంబాన్ని పరిరక్షించేటువంటి స్వభావం ఉంటుంది కాబట్టి ఆమె ఆమె యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో దాని ప్రకారం అందరూ నడుచుకుంటే అది కుటుంబానికి క్షణం సో పోని ఎవడో ఒకళ్ళు ఈశ్వరుడు ఉండాలి కాబట్టి ప్రతి చోట కూడా ఈశ్వరుడు ఉంటారు ఇప్పుడు మీరు విమానంలో ప్రయాణం చేసుకున్నారు రైల్లో అనౌన్స్ చేయరు కాబట్టి చెప్పడానికి కష్టం రైలంతా కూడా అంతా గడబడగానే ఉంటుంది ఎవడు ఈశ్వరుడు లేడన్నట్టుగా ఎక్కివాడు ఎక్కుతూ ఉంటాడు దిగేవాడు దిగుతూ ఉంటాడు విమానం అలా కాదు విమానంలో కూర్చోగానే ఆ డోర్ వేసేసినప్పుడు వాళ్ళు అనౌన్స్ చేసేస్తారు ఏమని డోర్ వేసేసాము అంటే అర్థమేటి ఇంకా ఎవరు ఎక్కిది లేదు దిగీది లేదు ఇప్పుడు దీన్ని నడిపేటువంటి ఆ కాక్పిట్ అంటారు దానికి ఇన్ఛార్జి ఫలానా ఆయన మెయిన్ పైలట్ అంటే ఆయన ఈశ్వరుడు అనమాట దానికి తర్వాత మనందరికీ కాఫీ టీవీ సర్వ్ చేసేటువంటి ట్రూప్ ఉంటుంది ఒక నలుగురు ఐదుగురో వాళ్ళకో ఇన్ఛార్జి ఉంటాడు ఆయన ఆయన దీనికి ఇన్ఛార్జీ అని రెండు పేర్లు చెప్తారు మరి ప్రతి సందర్భంలోనూ ఒక ఈశ్వరుడు ఒకటి ఉంటాడు ఈశ్వరుడు లేదే ఏది సక్రమంగా నడదు మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ విమానంలో కూడా అతను ఆ సర్వీస్ కాఫీలు ఇవ్వడమే కదా అలా ఉండదు చాలా సిస్టమేటిక్గా అతను అతను నిర్దేశించిన విధంగా వీళ్ళందరూ పనిచేస్తారు చాలా సిస్టమేటిక్గా పనిచేస్తారు సో గవర్నమెంట్ ఆఫీసులలాగా అయితే విమానం అయినట్టే అదే వెళ్ళి లోపల వెళ్ళి దెబ్బలు అడుగుంటూ కూర్చుంటారు దానివల్ల కస్టమర్ ఇంకా మళ్ళీ విమానం దొరికి ఆ ఎయిర్లైన్కి దగ్గరికి వెళ్ళడం అలా అవ్వకుండా కాబట్టి ప్రతి చోట ఒక ఈశ్వరుడు ఉంటాడు ఆ చిన్న లెవెల్కి ఈశ్వరుడు ఈ ఈశ్వరుడు ఈశ్వరుడు పరమేశ్వరుడు మొత్తం జగత్తుకి ఈశ్వరుడు ఒకడు ఉంటాడు ఇంతంత ప్రతి చిన్నదానికి ఈశ్వరుడు ఉన్నప్పుడు ఈ జగత్ అనే దానికి ఈశ్వరుడు ఒకడు ఉండాలి కదా భేషాస్మాత్ వాతః పవతే వాయువు వీస్తోంది సూర్యుడు ఉదయిస్తున్నాడు చంద్రుడు ప్రకాశిస్తున్నాడు ఇదంతా నడిపే ఈశ్వరుడు ఒకడు ఉంటాడు ఆయన ఈశ్వరులకి కూడా ఈశ్వరుడు సో రాజా వంక కాబట్టి పరమేశ్వరం ఆయన నారాయణుడు నారాయణు అంటే ఎక్కడో చోటు కూర్చుంటాడు అనుకున్నారు నరాహ అయనం ఎస్య సకల ప్రాణులు ఆయన నివాసస్థానం ఆ ఈశ్వరుడు ఎక్కడ ఎలక్ట్రిసిటీ ఎక్కడ నివాసిస్తుంది చెప్పండి మీరు ప్రతి ఫ్యాన్లో ప్రతి దీపంలో నివాసం చేస్తుంది ఎలక్ట్రిసిటీ కరెక్టేనా అలాగే ఈశ్వరుడు నారా పరమేశ్వరుడు ప్రతి హృదయంలో ప్రతి ప్రాణి యొక్క హృదయంలో ఆత్మచైతన్య రూపంగా ఆయన నివాసం చేస్తాడు అయనము అంటే నివాసము అని అర్థం సో కాబట్టి మా ప్రాణులు నర ప్రాణులు నివాసము కాగలవాడు నారాయణం అటువంటి ఆయనను ఈ దుష్కృతులు ఈ పాపకారులు శరణాగతి చేయలేరు ఇప్పుడు ఈ పాపకారులు అంటే దుష్కృతులు నాలుగు రకాలు అని చెప్పాం తర్వాత శ్లోకంలో భక్తులు నాలుగు రకాలు అన్నట్టుగా మొదటి వాళ్ళు ఎవరు మూఢులు మూఢ మూఢ అనే సంస్కృత పదమును మూఢీ పెర్సన్ అని ఇంగ్లీషు పదవులాగా కొంచెం పోలికొన్నట్టుంది చూడండి సో మూఢులు మూఢ అంటే హకారానికి ఢకారం వచ్చింది మోహము గలవారు కోఢహానో సూత్రమోహం మోహము మోహము అంటే సరైనటువంటి అండర్స్టాండింగ్ అవగాహన ఏమీ ఉండదు మూర్ఖంగా ఉంటారు మూర్ఖుడు ఏమీ తెలుసుకోడు ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలనుకోండి పని చేయాలంటే ముందు విచారం చేయాలా అక్కర్లేదా విచారం చేసి పని చేయాలి ఇప్పుడు మీరు వంట వండాలనుకున్నారనుకోండి వంట వండాలనుకుంటే ముందు విచారం చేస్తారు చిన్న విచారం చేస్తారు ఏమని ఈరోజు మనం ఏం వండుకున్నాము అని విచారం చేస్తారు సరే వంకాయ కూర అరపకాయ పులుసు కొబ్బరికాయ పచ్చడి ఓకే అని ఇంత మాత్రం అనుకున్న తర్వాత సరే ఇంకప్పుడు వంట చేసుకుంటాం అదేమీ లేకుండా ఏం చేస్తామంటే ఏమో ఏం చేస్తామో చూద్దాం అంటే అలాగుంటుందా కాబట్టి విచారము కర్మ ఈ విచారం అనేది లేనివాడు కర్మ చేసే ముందు విచారం ఉండదు అండి మూఢుడు అంటారు ఇంకేమనాల్సి ఉంటుంది సో మోహము గలవాడు ఇప్పుడు మనం సంసారంలో ఉంటూ కర్మలు ఇప్పుడు లోకంలో కర్మ దృష్టాంతం అది దార్ష్టాంతికమేమిటంటే ఇప్పుడు మన కర్మ జీవితం ఉంటుంది కర్మమయమైన జీవితం ఉంటుంది ఎవేవో కర్మలను మనం ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం ఈ చేసి ప్రాజెక్ట్ చేసి ముందు విచారం చేయాలా అక్కర్లేదా ఈ పని మనం చేయబోతున్నాము దీనివల్ల లోకోపకారం ఉండాలి మన కుటుంబానికి ఉపకారం ఉండాలి మనకు ఉపకారం ఉండాలి తర్వాత అంతఃకరణ శుద్ధి మన సాధనా మార్గానికి ఇది ఆటంకం కాకూడదు అని ఇలాంటి ఆలోచనలన్నీ చేసుకుని దాన్ని తరిచి చూసి అర్థం చేసుకునే మంచిది దీనివల్ల ఈ పని మనం చేస్తే దీనివల్ల నాకు ఇతరులకి కూడా ఉపకారము దీన్ని మనం ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే అంతఃకరణము శుద్ధమవుతుంది కాబట్టి నేను దీన్ని చేసుకుంటాను అని చేస్తే వాడు యోగ్యుడనబడతాడు అలా కాకుండా ఇవేమీ ఆలోచించుకోకుండా మూర్ఖంగా చేశాడు అనుకోండి ఇవాడిని మూఢాహ అని